ప్రార్థం చేసుకుని వాక్యాన్ని తీసుకుందాం పరిశుద్ధవాగు తండ్రి మీకే వదనాలు వేసాయా ప్రభ్వా ఈ ఉదయకాలం చింతవరకు వాళ్ళని కాచి కాపాడదు మీకు ఎంతో వదనాలనైనా ఈ యొక్క సాయంత్రం సన్నైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మక నడిపింపు తెచ్చండి ప్రవ్వ ప్రకటన గ్రంథంలో మీ ధ్యానిస్తుండగా నైనా మీ యొక్క సహాయకు అనుగ్రహించండి ప్రవ్వ అవును ప్రభు చిన్న కోరి పిల్లల్ని నడిపేసినట్లు మీరు నడిపిస్తున్నారనైనా అవును మీ నడిపింపు కోరిక ఎదురు తండ్రి ముఖ్యంగా మీరు మా యొక్క వర్షం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మా ప్రజలను నివసించమని ప్రార్థిస్తున్నాం లేకుండా మీ నుంచి రకరకాల విషయాలు కోరుకుంటున్నారు కానీ మిమ్మల్ని కోరుకోవట్లేదు ప్రభా కానీ మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం మీ మనసు మాకు అవసరం తండ్రి మిమ్మల్ని ధరించుకోవాలా మేము మిమ్మల్ని పోలి నడుచుకోవాలా ప్రభావా ఎందుకంటే మీ మనసు మాకు లేకపోతే మీలో నుంచి వచ్చిన వాక్యాలు మాకు అర్థంగా ఉన్నాయన్న ఈరోజు క్రైస్తవత్వం అదే రీతి ప్రభావాట్ని అర్థం చేసుకోలేని స్థితి ఎలా ఉంది నాయన మేము మటుకట్ల కాకుండా ప్రభావా ప్రతిదీ అర్థం చేసుకొని అవును ప్రభ వాటిని మా జీవితాలు అవలంబించుకోవాల ప్రభావ ఎందుకంటే జీవితం పాటించే జీవితం కేవలం విని వెళ్ళిపోయే జీవితం కాదు యాకపోతే రాష్ట్ర పత్రికలో చూపించిన విధానంగా ప్రభావ ఈరోజు తన్మల్ని మతపరమైన జీవితంలో అనేకలు వాక్యాలు విని వెళ్ళిపోతున్నారు కానీ వాటిని ఎవరు పాటిస్తలేరు అందుకు జీవితంలో తన్మల్లి అరవదంతలు నూరంతల ఫలం లేకపోయిందే ప్రభ కానీ ప్రభ మీరు మాకు మార్గం చూపించడానికి మీరు అందు మేము సంపూర్ణంగా ఫలించాల నూరంతలు ఫలించాల అటువంటి జీవన విధానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ముఖ్యంగా ప్రభా మీ యొక్క కృపలు మరోసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంది ప్రతి బ్రదర్ ని వారి జీవితాలలో నూతన కార్యం జరిగించండి మమ్మల్ని అందరినీ మీరు ఆకవర్ సిద్ధపరచుకోండి మీ యొక్క వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగా అనురూపులకు వాటిని ప్రకటించలాగా నడిపించామని ఏ సిద్కు తీసుకు పరిశుద్ధనామ ప్రార్థించుతున్నాం మోసు గ్రంథము మరియు ఎహెచ్కల్ గ్రంథంలోని కొన్ని వాక్యాలను మనం ధ్యానించినాం ముఖ్యంగా ఎహెచ్కేల్ గ్రంథము ఐదవ అధ్యాయంలోని విషయాలను వెంటుకలకు సంబంధించిన విషయాలను మనం ధ్యానించినాం మొదటిదిగా అక్కడ మనం ఏం చేస్తున్నామంటే హెచ్కల్ గ్రంథం ఒకసారి చూడండి మరోసారి ఎహెచ్కల్ గ్రంథము ఐదవ అధ్యాయము ఎహెచ్కేల్ గ్రంథము ఐదవ అధ్యాయము ఎహెచ్కేల్ గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన తర్వాత చూస్తాం మనము వస్త్రం చూసినప్పుడు ఆ వెంట్రికలు దేనికి సంబంధించినాయని ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు సరే ప్రవక్తకు హెచ్చరించాడు కాబట్టి ప్రవక్తకు చెప్పినట్లు అతను చేసేడు తన తలని వెంట్రకలను కత్తిరించుకున్నాడు గడ్డాన్ని కత్తిరించుకున్నాడు వాటిని బాగాలుగా చేసేడు బాగాలుగా చేసి తూచిండు తూచినాక జరిగిందన్న విషయాన్ని మనం అన్ని చూసిన వారం కానీ ఇక్కడ ఐదవ వస్త్రంకి వచ్చినప్పటికీ మరియు ప్రవేణ యహోవ ఇలాగ ఇది ఏనుషులు కదా కాబట్టి ఈ వెంట్రికలు ఎరుషలేమికి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం తీస్తున్నాడు అన్యజనుల మధ్యనే నేను దానిని ఉంచితిని తిని దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి కాబట్టి అన్యజనులు దాని చుట్టూ రాజ్యములు అన్న విషయాన్ని ఎరుషలేము అన్యజనులు రాజ్యములు ఈ రీతిగా మనం అర్థం చేసుకుంటాం సాదృశ్యంగా ఒకప్పుడు ప్రభులు జీవించినది ఇప్పుడు ప్రభులో లేదన్నట్టు ప్రకృతి సహజంగా చూస్తే కూడా పోయిన ఆ పాత నిబంధన కాలకు ఎరుషులేము ప్రభుని స్ఫుతించింది ఆయన ఆగ్లను పాటించి కొంత కొంత అప్పుడప్పుడు తృణీకరించింది తిరుగుబాటుతనం చేసింది కొన్నిసార్లు తిరిగి ఆయన క్షమాపణ కోరుకుంది అలాగే యథావేదిగా జీవించినట్లు మనం చూస్తాం వారి రాజులంతే వారి యాచకులంతే అతిథిగా జీవించారు కాబట్టి సామాన్య ప్రజలు కూడా అతిథిగానే జీవించినట్టు మనం చూస్తాం ఆరు వర్షంలో ఎందుకు దేవుడు వారిని శిక్షించాడు విషయాన్ని అక్కడ హెచ్చరించాడు ప్రవక్త అయితే వారు నా విధులను ధృవీకరించి నా కట్టలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించచ్చు నా విధులను నా కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్ని జనుల కంటేనూ దేశస్తుల కంటేనూ మరీ అధికంగా దుర్మార్గులైరి కాబట్టి ఎవరైనా గాని ఆయన దృష్టికి అరీతిగా జీవిస్తే ఆయన శిక్షిస్తాడన్న విషయాన్ని అక్కడ వారెంత కఠిన హృదయాలైనది ఏడో వర్షంలో చూసిన పోయిన వారం కావున ఎనిమిదవ వర్షంలో కావున ప్రమేద వ్యహోనకు నేను నీకు విరోధి నైతిని గతంలో చెప్తున్నాడు విరోధి నైతిని అంటే ఆల్రెడీ విరోధి అయిపోయాడు దేవుడు అన్ని చూచండగా నీకు శిక్ష విధించను శిక్షించండు అడ్రస్ లేకుండా పోయిండ్రు పంతొమ్మిది సంవత్సరంలో వాళ్ళందరూ ప్రపంచ ప్రపంచం నుంచంతా తిరిగి వచ్చిండు ఇప్పటికి చాలా మంది ఇంకా బయటనే ఉన్నారు బహువుగా బయటనే ఉన్నట్లు మనం చూస్తాం ఎందుకంటే వారు ఇంతగా హేయ కృత్యములను చేసిండ తొమ్మిదవ వర్షాన్ని మనం చూస్తాం ఏ రీతి ఉన్నాడదు అయితే వారికి జరిగి వారికి దృష్టాంతాలుగా జరిగి యుగాంత మీకు బుద్ధి కలగడం కొరికే ఇవన్నీ రాయబడ్డాయి అనేసి పౌరులు మొదటి కొన్ని రాష్ట్రపతిలో మనకు చూపించేటి సార్లు కాబట్టి వారికి జరిగినాయి కాబట్టి మీకు జరుగుతాయి కాబట్టి మీరు బుద్ధి తెచ్చుకోండి ఎందుకంటే అవి తిరిగి తిరిగి తీసుకొస్తానడు దేవుడు అయితే మనము వీటిని అర్థం చేసుకోవాల్సిన అది విషయం ఏంటంటే మనం తిరిగి తిరిగి తీసుకొస్తారంటే కొత్త నిబంధనలు ఎక్కడ తీసుకొస్తారని చెప్పిండు పాత నిబంధన కాలంలో కాబట్టి కొత్త నిబంధనలు అరీతిగా లేదు కదా అంటారు చాలా మంది కానీ అది మీకు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన తీర్పు దేవుడి ఇంటి యొక్క ఆరంభ కాలము వచ్చి అంటే ఆల్రెడీ వచ్చింది అని చెప్తున్నాడు వచ్చి అంటే పాస్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాదు ఆరంభం ఇక ఈ లోకస్తుల పరిస్థితి ఏంది అన్న విషయాన్ని నీతిమంతుడే రక్ష్యం పడ్డ దుర్లభం అయితే ఈ లోకస్తుల విషయం ఎంత భయంకరంగా ఉంటుంది అన్న విషయాన్ని ఆ వచనం గ్యాప్ కందిస్తుంది అందుకే మన ప్రభు మతేశ్వార్త ఇరవై మూడవ అధ్యాయంలో ఒక విషయాన్ని మనకి హెచ్చరించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలంటే చాలా మంది వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు ప్రకటిస్తూ ఉంటారు కానీ ఒక విషయాన్ని హెచ్చరించింది ఏంటంటే మతే సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాం చూడండి ఒకసారి మనం చూసిన గతంలో చాలా సార్లు మన ప్రభువే మాట్లాడుతుంది ఇక్కడ ఏమనంటే నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను కాబట్టి ఆయన అంతా ఉపమాన రీతిగానే మాట్లాడి బోధించేండు అని చెప్తుండు ఉపమానం అంటే పారగోల్స్ అంటే ఇంగ్లీష్ లో తర్వాత అలంకార రూపకము లేక రూపకల్పన అంటాం మెటఫోర్స్ అంటారు ఇంగ్లీష్ లో రూప రూపకాల రూపకల్పన అంట రూపకల్పన గూగుల్లో కొడితే మెటఫోర్స్ అంటే రూపకాలు అనుంది రూపకాలు అంటే పోల్చడం ఒక దాంతో ఇంకో దాన్ని పోల్చడం అన్నట్టు ఉదాహరణకి మన ప్రమంటుడు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు అంటే వెలుగుతో పోలుస్తుంది అన్నట్టు వీటిని రూపకాలు అంటారు ఇంగ్లీష్ లో మెటఫోర్స్ అంటారు బట్ బైబుల్ అంతా ఉపమానాలు మెటఫోర్స్ లేక ఉపమానాలు రూపకాలతో చెప్పబడ్డ వాక్యాలన్నాడు ఆయన మొదటి కూడా ఉపమాన రీతిగానే మాట్లాడిందని మనం అక్కడ చూస్తున్నాం పద ముప్పై నాలుగో వచనంలో నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదడు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెలిపేదడు కాబట్టి ఉపమానాలు అర్థం చేసుకుంటేనే మరుగు చేయబడ్డ సంగతులు నీకు తెలుస్తాయి లేకుంటే తెలియమంటున్నాడు అవి ఉపమాన రీతిగా ఎందుకు చెప్పిందంటే ఈ లోకస్లకి అవి అర్థం కాకుండా ఉండడానికి దేవుని పిల్లలకే అర్థం కావాలా అన్న విషయాన్ని ఆయన హెచ్చరిస్తుంది అది దేవుని పిల్లల కొరికే చెప్పబడింది ఎవరైతే నిండు మనసుతో సేవించి ప్రేమిస్తారో ఈ లోకాన్ని తృఢీకరించుకుంటారో ఈ లోకాన్ని ప్రేమించకుండా సంపూర్ణంగా సమర్పించుకుంటారో వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం కావు ఎన్ని సంవత్సరాలైన ఇరవై ముప్పై నలభై సంవత్సరాలైనా ఎంత సేవలు ఉన్నా గొప్ప గొప్ప దైవజనులకి ఇవి ఎందుకంటే వారికి ఇది మరుగు చేయబడింది అని వాళ్ళ గురించి హెళన చేస్తలేం మనం ఎందుకు వాళ్ళకు మరుగు చేయబడిందంటే వాళ్ళు ఉపమానాలనే అర్థం చేసుకోలేకపోయినారు ఉపమాన రీతిగా బోధించారు ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడ్డ సంగతులను మీరు అర్థం చేసుకోవాలంటే మీకు ఈ ఉపమానాలు అర్థం కావాలా బైబుల్ అంతా ఉపమాన రీతిగా చెప్పబడింది అది ఆత్మీయమైంది దాంట్లో మరుగు మరుగు చేయబడ్డ విషయాలున్నాయి ఆ ఉపమానాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఉపమానం నుండి ప్రతి చిహ్నాన్ని అర్థం చేసుకోవాలా ఇంగ్లీష్ లో సింబల్స్ అంటాం మనం కాబట్టి ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు కాబట్టి అర్థం చేసుకోండి ఉపమానం లేకుండా ఏది బోధింపాలంటే బైబుల్ ప్రతి వాక్యకు ఉపమానాన్ని సూచిస్తుంది లేక మెటఫోర్స్ నే సూచిస్తుంది లేక రూపకాలనే సూచిస్తుంది లేక రూపకాలంటే ఒకదాంతో ఒకటి పోల్చి చూపించడం ఉదాహరణకి ఆయన కొదమ సింహం మన దేవుడు కొదమ సింహంతో పోల్చబడి సైతాను గర్జించ సింహంతో పోల్చబడి బట్ ఇవి ఉప ఇవి వీటిని మెటాఫాల్స్ అంటారు ఇంగ్లీష్ లో లేక రూపకాలంటారు తెలుగులో ప్రతిదీ కూడా ఉదాహరణకి అవిత్తువాడి గురుస్తు మనం చూసినప్పుడు అక్కడ ఆయననే చెప్పిండు ఎట్లా వీటిని రూ రూపకాలు ఎట్లా అర్థం చేసుకోవాలంటే పొలము ముప్పై లోకం లోకం అంటే క్రైస్తవ సంఘం అది మనకు తెలుసు కులం లోకము లోకం అంటే క్రైస్తవ సంఘం ఈ లోకాతీతంగా జీవిస్తుంది మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టిని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ కోత యుగ సమాప్తికి సంబంధించింది కోత కోయేవాడు దేవదూతలు చూడండి ఇక్కడ ప్రతిదీ చెప్పగలిగిండు అయితే మన ప్రభు కూడా ఒక విషయాన్ని ఇక్కడ చూపించలే అది కేవలం మనకే అర్థమైందది ఏంటంటే దాసులు ఎవరా దాసులు అనేది మేము అయ్యా మీరు గోధుమలే చల్లి తిరే గాని ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రశ్నించిన వాళ్ళెవరు దాసులు మరి మేము కోయాలి నా కోత కాబట్టి దాసులు దేవదూతలను పోలి ఉన్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అవి మన ప్రభు చూపించలే కాని ఆయన వాటన్నిటినీ ఓ రీతిగా వాళ్ళకి హెచ్చరించండి గాని అది నీవు నేను గ్రహించాల్సింది అందుకు నీకు పరిశుధాత్మాభిషేకం అనేది జ్ఞాపకం చేయబడుతుంది పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవాడు వీటిని పరిశీలించి తెలుసుకోగలడు నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి పరిశుధాత్మ దేవుడు వాటన్నిటిని నీకు తిరిగి చూపించగలడు నువ్వు అర్థం చేసుకోవాలా ప్రతి చిహ్నాన్ని ఎందుకు సేవా జీవితంలో మనం వీటన్నింటినీ నిర్లక్ష్యం చేస్తామంటే స్పీడ్గా చదువుకుంటూ పోతాం ప్రతి పదాన్ని ప్రతి చిహ్నాన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే అవును చెప్పలే ప్రభు కానీ ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పిండు ముప్పై ఎనిమిదవ పొలము దేవుని పొలము లోకము ఈ లోకంగా లోకాతీతంగా తయారై మంచి విత్తనంలో రాజసంబంధులు గురుగులు దుష్టిని సంబంధులు వాటిని విత్తిన వాడు శత్రువు అంటే వాడు బోధ సైతాను బోధ కోత యుగ సమాప్తి కాలం ముగింపే మరి కోత కోయవారు ఇవన్నీ సూచించండి మళ్ళీ దాసులెవరు అది చెప్పలేదని అక్కడ వాటి ప్రతి దశలో ఇటువంటి గ్యాప్స్ ని నువ్వు పరిశీలించి వెతుకోవాలి ఎందుకంటే ఇక్కడ చెప్పబడలేదు కాబట్టి కామెంటరీస్ లా కూడా కనిపించవు కామెంట్రీస్ లోనే ఎందుకు అనిపించామంటే వారికి అవి మరుగు చేయబడ్డాయి వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడతా లే మనము వాళ్ళు కూడా గొప్ప గొప్ప దైవజైన్లు వాళ్ళ ఒక కాలానికి బయలుపరచబడలేదు వాళ్ళ సేవ అక్కడికే ముగించింది నీ సేవ అక్కడి నుంచి కొనసాగాల ముందుకి ఇంకొంత కాలానికి మనది కూడా ఆగిపోతుంది అక్కడి నుంచి కొంతమందికి వస్తారు ఇంకొంతమంది ఇంకొక విషయాలు వాటిని బయట తీసుకొని అది దేవుడి విధానం దాని ప్రవచించిన ప్రకారంగా చివరి కాలంలో తెలివి అధికమవుతుంది కాబట్టి ఈ ఉపమానాలని రూపకాలని మనం అర్థం చేసుకోవాలా వాటికి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలని ఈరోజు మీకు చూపిస్తాను మనము ఎనిమిదవ అధ్యాయని ఆరంభించుకున్నాము అందులో ఆ యొక్క బూరలకు సంబంధించిన విషయాలు ప్రతి బూర వదిలినప్పుడు ఏం జరుగుతుంది అని హెచ్చరించిన విషయాలు వాటిని అర్థం చేసుకోవాలంటే మటుకు ఈ ఉపమానాల్లో ఈ రూపకాలని లేక ప్రిన్స్ అండ్ మెటాఫోర్స్ అంటారు వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేది నేను కొన్ని బేసిక్స్ చూపించేసి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను మొదటిదిగా జక్ర గ్రంథాలు మనం చూసినాం పోయిన వారం అటుపోయిన వారం కూడా దేశంలో రెండు రెండు గుంపులు తెగవేయబడి చత్తురు మూడవ గుంపును అగ్ని నేను బయట తీసుకొస్తాను బంగారంను శోధించినట్లు వెండిని శుద్ధీకరించినట్లు నేను వారిని శుద్ధీకరిస్తా అన్నాడు కాబట్టి మొదటి గుంపు దీన్ని ఫస్ట్ వన్ థర్డ్ అంటాం వన్ బై త్రీ అంటాం మొదటి గుంపు అంటే వన్ బై థర్డ్ వన్ థర్డ్ అంటాం ఇంగ్లీష్ లో రెండో గుంపు టూ థర్డ్స్ అంటాం మూడో గుంపు త్రీ థర్డ్స్ అంటే వన్ థర్డ్ అంటే థర్టీ త్రీ మ్యాథమెటిక్స్ అర్థం కావాలి వాళ్ళకి కొంచెం కష్టం ఇవి అందుకే మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలా మ్యాథమెటిక్స్ నేర్చుకోకపోతే కొన్ని బైబిల్లోని ఈ చిహ్నాలు ఎప్పటికీ అర్థం కావు మ్యాథమెటిక్స్ రాలేదంటే రాలేదంటే నేర్చుకోవాలి అంతే రాలేదు కాబట్టి నేర్చుకోవాలా నాకు అబ్బలేదు బ్రదర్ అంటే అప్పించుకోవాలా దాన్ని దాన్ని ఎంట పడాలా దేవుడు చూపించండి విధానాలు ఎట్లా మనం ఆకర్షించుకోవాలి నువ్వు దాంతో మాట్లాడాలా ఎందుకంటే మన ప్రభు ప్రతి దాంట్లో ఉన్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం పరలోకమే మ్యాథమెటిక్స్ గురించి చెప్పింది కదా ప్రకటన గ్రంథాలు చూసినా మనము అది ఏ దేవుని మందిరం చచ్చ్యౌకంగా ఉందన్నాడు లేదా చచ్చౌకం అంటే ఫోర్ స్క్వేర్ అన్నాడు అంటే ప్రతి కోణము పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా ఉంది అది కాబట్టి చచ్చౌకంగా ఉంది అంటే అది మెజర్మెంట్స్ అవి దాని కొలత లేమన్నాడు కదా మనిషిని లేచి కొలించి కొలు కొలమన్నాడు మందిరాన్ని ఎందుకు కొనం అన్నాడు కొలతలు మళ్ళీ కొలతలు కదా మో మోసేకి మందిరాన్ని ఎట్లా కొలవాలని ఆ కొలతలు చెప్పిండు మోసేకి మరి సొలము నా కులతల ప్రకారంగా మందిరాన్ని కట్టిండి దేవుడు ఎందుకు చెప్పాల కొలతలు చెప్పు మ్యాథమెటిక్స్ నేర్చుకోమని చెప్పిండు సైతాను నేను నేర్చుకోని కూడా చేశాడు మ్యాథమెటిక్స్ నన్ను కూడా అడ్డగించండి నాకు ఏం అవ్వాలి మ్యాథమెటిక్స్ చిన్నప్పటి నుంచి నేను క్లాస్కి లేదు డుమ్మాలు కొట్టేటో అండి ఎందుకు డుమ్మాలు పేరెంట్స్ పేరెంట్స్ ఇంటికి వచ్చి టీచర్స్ కంప్లైంట్ చేసేవాళ్ళు నా మీద ఎందుకు డుమ్మాలు కొడుతున్న వాటి ఏం చెప్పాలా నాకు ఏమై అసలు తలకి ఎక్కకపోయేది వాళ్ళు చెప్తుండది ఏది ఒక్క అక్షరం కూడా ఎక్కకపోయినా తలకి వీడు మొద్దు ముద్దు అనేటోళ్ళు ఎంత ముద్దురా వీడని తక్కిన అన్న దాని వల్ల అంతా ఇంటెలిజెంట్ మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ క్లాస్ లో అంతా టాపర్స్ కొన్నిసార్లు అవమానపరచడం వీడికి వీళ్ళ మమ్మీ బుద్ధి వచ్చింది తక్కిన వాళ్ళకంతా వీళ్ళ నైనా మ్యాథమెటిక్స్ చాలా ఫాస్ట్ అట్లా చకచక చకచకాన్ని లెక్కలు వేసుకున్నట్టు ఆయన బ్రెయిన్ రాలేదు నాకు అది మమ్మీ బ్రెయిన్ వచ్చిందంట అట్లా అవమానపరిచేవాళ్ళు కానీ ఈరోజు నేను చేసినంత మ్యాథమెటిక్స్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్స్ కూడా చేయరు అంతగా లెక్కలతో నేను ఆడతా ఉంటా అసలు ఆడినట్లే చాలా ఉంది అంటారు ఓ ఈసారా ఈసారికి కంప్యూటర్ నంబర్స్ ఇచ్చిన అంటే ఆడుకుంటాడు ఆట మ్యాథమెటిక్స్ గురువులకి గోల్డ్ నేను మ్యాథమెటిక్స్ చెప్పాను మరి అది ఎక్కడికి చెప్పండి మ్యాథమెటిక్స్ ఇది సమస్తం సాధ్యం ప్రభుకి మనుషులకు అసాధ్యం కానీ మన ప్రభుకి సమస్తం సాధ్యం నీకు మ్యాథమెటిక్స్ రాకుంటే ఇప్పటికి కూడా లెక్కలు నేర్చుకోవచ్చు ఫస్ట్ క్లాస్ పుస్తకాలు తెచ్చుకోవడా అభిర్సాయి రోడ్ మీద సండే పోతే సెకండ్ హ్యాండ్ లా ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఫస్ట్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ బుక్ సెకండ్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ బుక్ ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ అట్లా ఉంటాయి బుక్స్ ప్రతి స్టాండర్డ్ బుక్ కొనుక్కొని ఆ బుక్ సిన్సియర్ గా అనుకో నీకు మేథమెటిక్స్ వచ్చేస్తుంది మెలమెల్లగా మెలమెల్లగా అట్లానే కొన్ని నెలలు అనుకో నీకు సెవెంత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ వచ్చేసిననుకో నీకు నిన్ను ఎవ్వడ ఆపలేడు ఏమంటే పది సంవత్సరాలు అయిపోయింది ఇవన్నీ తెలుసుకొని కూడా కానీ నువ్వు పది సంవత్సరాలు ఏ రోజు కూడా నువ్వు దాన్ని అమలు పరచలేదు కాబట్టి పది సంవత్సరాలు నీ లైఫ్ లో ఇవన్నీ నీకు ఎప్పుడూ చెప్పబడ్డాయి పది సంవత్సరాల క్రితమే చెప్పబడ్డాయి ఇంకెంకుని చెప్పబడ్డాయి అదే నువ్వు పది సంవత్సరాల నీకు అనుగరించబడ్డ ఈ యొక్క ఆజ్ఞాని నువ్వు పాటించింటే ఈ రోజు నీ జీవితం ఇట్లుండకపోయాడు పది సంవత్సరాల క్రితము నువ్వు కొన్ని అంశం కొన్ని చేయలేదు నీకు చెప్పబడ్డాయి నువ్వు అవి ఈ రోజు నీ లైఫ్ ఇట్లుండకపోయాడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద నీకు అప్పగించబడ్డ సేవ నువ్వు చేసింటే ఈరోజు నువ్వు గొప్ప సేవకులు అయ్యేటోని ను చేయలేదు అది మరి విశేషమైన అద్భుతాలు నీ జీవితంలో జరిగేది నువ్వు చేయలేకపోయినావు అందుకు సేవ నిష్ఫలమైపోయింది నీ జీవితం నిష్ఫలమైపోయింది అయినగానే ఎంతగానో ప్రేమగల దేవుడు ఇద్దరు కాచి కాపాడం కాబట్టి చెప్పండి మనము ఆయనలాగా ఎందుకు శ్రమ అనుభవించలేకపోతున్నావు నీ లో ఆయన శ్రమ అనుభవించే కదా అన్ని పొందుకున్న నియన వాళ్ళని చూపించండి ప్రకటన గ్రంథంలో మరణించి అన్ని పొందుకోండు ఐశ్వర్యం పొందుకుంటూ శక్తిని పొందుకున్నాడు బలాన్ని పొందుకున్నాడు కాబట్టి శ్రమ అనుభవించకుండా ఏమీ పొందుకోలేము అనేది మనం వాక్యాలను అన్నింటినీ పరిశీలించి అనేకులకు ఎందుకు ప్రకటిస్తున్నాడు మన గొప్పతనం చూపించుకొని మన తెలివి చూపించుకోవడానికి కోరిక కాదు కదా దీనికి తగిన ప్రతిఫలం మనకు ఉండదనే ఆసక్తితో కాబట్టి ఇప్పుడు ఈ ఈ చిహ్నాలని నేను త్వర మీకు చూపిస్తాను మొదటి మూడవ గుంపు దీన్ని మొదటి మూడవ భక్తిహీన గుంపు అంటాం అంటే వన్ థర్డ్ ఫస్ట్ గ్రూప్ ఇది మొదటి భక్తిహీనత భక్తిహీనుల గుంపు ఇది ఫస్ట్ థర్డ్ అంటే అంటే థర్టీ త్రీ లో థర్టీ త్రీ పర్సెంట్ సెకండ్ గ్రూప్ మళ్ళీ థర్టీ త్రీ పర్సెంట్ థర్డ్ గ్రూప్ అంటే మళ్ళీ థర్టీ సో థర్టీ త్రీ థర్టీ త్రీ మూడు గుంపులు అన్నట్టు సో అటు థర్టీ త్రీ వాటిని యాడ్ చేసిన వరకు మొదటి రెండు గుంపులు 66.6 సిక్స్ పాయింట్ సిక్స్ వస్తాయి లాస్ట్ గుంపు థర్టీ త్రీ పాయింట్ అనుకోండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఒక్క పాయింట్ వన్ పర్సెంటే లక్ష నలభై నాలుగు వేల మంది చాలా చిన్న గుంపు అది ఇవి నేను ఎక్కడ చూడలే లెక్కలు నేనే క్యాల్కులేట్ చేసుకుంటున్నాను వీటిని అర్థం చేసుకోండి ఎక్కడ లేవు బైబల్ కూడా అవి ఆ కాలకులేషన్ అవి నీ బాధ్యత అన్నట్టు కాబట్టి వన్ థర్డ్ అనగానే థర్టీ అది మ్యాథమెటిక్స్ చెప్తుంది అది స్కూల్లో చదువుకునేట్టే నీకు అర్థమవుతుంది లేకపోతే చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఉంది గ్రహిస్తో జీవితం వీటిని వీటిని మర్చిపోయింది ధ్యానించాడు గవర్నమెంట్స్ లో కూడా ఉండవు ఎందుకుండవంటే అట్లా విడిచిపెట్టేశారు అంతే మరి మనం విడిచిపెట్టదు నేను అదే నా ప్రేయరు కూడా ప్రవ్వా ఈ రోజు నాకు ఇది తటస్థించింది విషయం నేను దీన్ని విడిచిపెట్టద్దు ఎందుకంటే ఇంకెప్పుడు వస్తుంది నా లైఫ్ లో కదా మోర్ దెన్ హాఫ్ లైఫ్ అయిపోయింది చాలా మంది జీవితంలో హాఫ్ లైఫ్ అయిపోయింది ఇంకా హాఫ్ లైఫ్ ఎట్లుంటుందో నీకు తెలియదు పరిస్థితి ఎందుకంటే శ్రవణ కాలంలో మనం ఉన్నాం అది పరిపక్వం చెంది దశకు మనం వెదుగుతున్నాం ఫ్యూ మంత్సే కదా ఇంకా కాబట్టి వన్ మొదటి గుంపు వన్ థర్డ్ భక్తిహీనుల గుంపు దీన్ని అర్థం చేసుకుంటామంటే చాలా సంవత్సరాల క్రితం కూడా అది సూర్యునితో పోల్చబడింది మొదటిదిగా ఆకాశ పక్షులతో పోల్చబడింది రెండవదిగా వేసవి కాలంతో పోల్చబడింది మూడవదిగా వేసవి కాలపు నివాసంతో పోల్చబడింది దాని తర్వాత అడవి మృగములతో పోల్చబడింది దాని తర్వాత ద్వీపంలో ఉండే అడవి మృగాలతో పోల్చబడింది దాని తర్వాత తేళ్లతో పోల్చబడింది దాని తర్వాత మిడతలతో పోల్చబడింది దాని తర్వాత దక్షిణము సౌత్ అంటాం ఇంగ్లీష్ లో దక్షిణంతో పోల్చబడింది దాని తర్వాత ఇనుముతో పోల్చబడింది దాని తర్వాత ఏమంటే ముళ్ల తుప్పలతో పోల్చబడింది ఐగుప్తతో పోల్చబడింది ఏషావుతో పోల్చబడింది ఏదోతో పోల్చబడింది ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అవి నీ బాధ్యత నేను నేను నేర్చుకునే ఇవన్నీ ఇక్కడి నుంచి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నేను చూడలేదు నిజంగా చెప్తాను మీకు నేను నా ఇంకా కనిపించలేదు మరి మన గ్రూప్ ఎవరు తెలుసుకుంటారో నాకు తెలియదు ఇంతవరకు అయితే ఎవరికి రాలేదు అది నేను మీ బోధలు వింటుంటా కాబట్టి నాకు తెలుసు ఇక్కడి నుంచి ఎవరు పొందుకుంటారో నాకు తెలియదు చిహ్నాలైతే జ్ఞాపకం చేయబడ్డాయి మరోసారి చూపిస్తాడు మొదటి మూడవ గుంపు మొదటి మూడవ భక్తిహీనాల గుంపు దేంతో పోల్చబడింది నువ్వు ప్రతి ప్రవచనాన్ని ధ్యానించినప్పుడు ఇవి తగిలినప్పుడు నీకు ఆటోమేటిక్ అర్థం కాగా ఇది మొదటి మూడవ భక్తిహీనుల గుంపు మొదటిదిగా ఎట్లా సూచించబడింది పాయింట్ నంబర్ వన్ సూర్యునితో రెండవది ఆకాశ పక్షులతో మూడవది వేసవి కాలం నాలుగవది వేసవి కాలపు నివాసం ఐదవది దివీపంలో నివసించు క్రూర మృగములతో ఐదవది ఆరవది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆరవది తేళ్లతో పోల్చబడింది ఏడవది మిడతలతో పోల్చబడింది ఎనిమిదవది దక్షిణంతో పోల్చబడింది తొమ్మిదవది ఇనుముతో పోల్చబడింది పదవది ముళ్లతో పోల్చబడింది ఇంకెన్నో ఉన్నాయని చూపిస్తున్నాను ఐ గుర్తుతో ఏ షాగుతో ఏ దోమతో పోల్చబడింది మొదటి భక్తిహీనుల గుంపు కాబట్టి బైబుల్ అంతటా ఈ ఇటువంటి గుణగణాలు ఇటువంటి పదాలు తగిలినప్పుడల్లా మొదటి భక్తిహీనుల గుంపు అని నువ్వు గుర్తించాలా నీకు ఖచ్చితంగా ఎక్కడ కనిపించవు ఏ ఇంటర్నెట్ గ్రూప్స్ అలా ఏ కామెంటర్స్ అలా కనిపించవు కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా వీటిని రాసుకుంటావో హృదయాల మీద పేపర్ల మీద నాకు తెలియదు ఈ మాటకు నీకు మళ్ళొకసారి అవకాశం దొరకకపోవచ్చు లైఫ్ లో అదైతే నాకు తెలుసు రెండవ భక్తిహీనుల గుంపు సెకండ్ థర్డ్ అంటాం కదా దీన్ని సెకండ్ థర్డ్ వన్ థర్డ్ సెకండ్ వన్ థర్డ్ అనచ్చలేకపోతే సెకండ్ థర్డ్ అంటే సెకండ్ ముప్పై గుంపు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం గుంపు సెకండ్ భక్తిహీనుల గుంపు ఇది ఇది ఎట్లా పోల్చబడింది అంటే ఉపమానాలు రూపకాల్ ముఖ్యంగా కంపారిజన్స్ కదా రూపకాలంటే కంపారిజన్స్ పోల్చడం మొదటిదిగా నక్షత్రంతో పోల్చబడింది దాని అడవి మృగములతో పోలతో పోల్చబడింది లేక భూ జంతువులతో పోల్చబడింది దాని తర్వాత శీతాకాలంతో పోల్చబడింది శీతాకాలపు నివాసం తర్వాత ఎడారిలోని క్రూర మృగములతో పోల్చబడింది తర్వాత తేళ్లతో పోల్చబడింది తర్వాత మిడినాగులతో పోల్చబడింది తర్వాత ఉత్తరముతో పోల్చబడింది ఉత్తరపు దిక్కుతో పోల్చబడింది దాని తర్వాత గచ్చ పదలతో పోల్చబడింది దాని తర్వాత క్రూర గాడిదలతో పోల్చబడింది అడవి గాడిదలతో పోల్చబడింది అయితే ఈ గుర్తింపులు కలిగిన వ్యక్తులు ఎవరు అన్నప్పుడు మరోసారి వారు వీరు వీరు వారు అవుతారని నిరసన ఇప్పించినప్పుడు దేవుడి మన ప్రభు చెప్పిన ప్రవచనం అది మొదటి వారు కడపటి వారు అగుదరు కడపటి వారు మొదటి వారు అవుతురని కాబట్టి మొదటి గుంపు రెండో గుంపులాగా మారుతూ ఉంటుంది ను నువ్వు చదువుతే గ్రహించాలి వాటిని అందుకు నీకు అటువంటి ఆత్మీయతలు అవసరం వాటి మరి తిరిగి ఏసావు గూపులుగా మారుతా ఉంటుంది లేక ఏదో గూపులగా మాట్లాడుతూ మారుతా ఉంటుంది కల్దీలకు సాదృశ్యం ఈ రెండు గుంపు దాని తర్వాత అశూర్యులకు తిరిగి తిరిగి మారిపోతా ఉంటాయి అవి మారే టైంకి నువ్వు అర్థం చేసుకోవాలా ఆ ఏ స్థితిలో ఇవి మారినాయి అని మనం గుర్రాలు చక్ర గ్రంథంలో బయలుదేరిన గుర్రాలు ఒక పంక్తిలో ఉంటే ప్రటం గద్దకు వచ్చేప్పటికీ ఇంకొక పంక్తిలోనే అవి తర్మారైపోతా ఉంటాయి మూడవ గుంపు గొప్ప జనం ఇది మన రేరు గురుపులో అందరికి బాగా తెలిసిన గుంపు ఇది గొప్ప జనకు సంబంధించిన గుంపు గొప్ప జనము గుంపు ఈ రూపకాలు ఎట్లా దేనితోనే పోల్చేయబడిందంటే గొప్ప చంద్రునితో పోల్చబడింది దాని తర్వాత గొర్రెపిల్లలతో పోల్చబడింది దాని తర్వాత తూడలతో పోల్చబడింది దాని తర్వాత మగ మేకలతో పోల్చబడింది దాని తర్వాత సముద్రపు చేపలతో లోయలోని పావురంలతో తర్వాత మగ శిశువుతో తర్వాత మిగిలిన శేషం ఇంకా చాలా నేనైతే చూడలేకపోయినా ఇంకా చాలా ఉన్నాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎట్లా తగులుతూ ఉంటే ఎవరన్నా చదువుతుంటే ఎవరైనా బాక్యం చెప్తుంటే చదువుతూ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ జాగ్రత్తగా వింటుంటే నా మైండ్ ఇది కరెక్ట్ ఇది గొప్ప జనాన్ని సాధించినా పోదా కదా గుంపు వాళ్ళని ఎట్లా గుర్తించగలం ఐగుప్తు అశూలు మళ్ళా అష్కెలోను కేదారు ఇంకా చాలా ఉన్నాయి వాటిని మనం గుర్తించలేకపోతే నేనైతే గుర్తించలేకపోయినా నేను ఇప్పుడు మీలో ఎంతమంది గుర్తిస్తారో నాకు తెలియదు మీకు ఎంత టైం పడతారో నాకు తెలియదు నాకు చాలా టైం పట్టింది ఒక ఏజ్ వరకే లిమిట్ అయినా ఒక్కొక్కరికి ఎంత బయలుపరచబడ్లో అంతే బయలుపరచాడు మీరు చూసినారు అది ధాన్యాల విషయంలో ధాన్యాల కాలం ధాన్యాల వృద్ధాప్యకి వచ్చినప్పటికీ ఎంత బయలుపరచాలో అంతే బయలుపరచాడు అక్కడి నుంచి ఇంకోవరు బయలుపరచేయండి దాని తర్వాత ఆయన ప్రతి ఒక్కరికి అదే రీతికి బయలుపరిచేయండి పేదరికి కొంత బయలుపరచండు దాని తర్వాత పౌరులు కొంత బయలుపరచండు దాని తర్వాత వ్యూహానికి కొంత బయలుపరచాడు ఆసక్తి కలిగిన వాడికి ఎక్కువ బయలుపరిచాడు అది నేను గమనించింది ఆసక్తి లేని వాడికి ఏమి ఉంటది ఎప్పుడు చెప్పుకున్నట్లే ఉంటది వాక్యం సేమ్ స్టోరీ చెప్తా తాతల్ నాటి కాలంలో చెప్పబడ్డ స్టోరీసే ఇప్పటికీ చెప్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ కడులు ఇవ్వలేదు దేవుడు తీసుకోలేదు బిల్లు అడగలేదు కూడా నా కళ్ళను స్వస్థపరిచు ప్రవ్వ వీటిని అర్థం చేసుకుంటే మనసు నాకు బ్రెయిన్ బేస్ట్ అయిపోయింది వన్ పర్సెంట్ కూడా దాన్ని వాడకలేకపోయినా నా బ్రెయిన్ దేవుడి జ్ఞానం కొరకు మరోసారి క్లుప్తంగా నేను చెప్తాను ఎవరన్నా రాసుకుంటే వాళ్ళు ఉంటే ఫస్ట్ థర్డ్ గ్రూప్ గురించి మాట్లాడతాను ఫస్ట్ భక్తిహీనులకు వన్ సూర్యునితో పోల్చబడింది తర్వాత ఆకాశ పక్షులతో పోల్చబడింది మూడవది వేసవి వేసవికాలపు గృహం తర్వాత సముద్ర ద్వీప క్రూర మృగములతో పోల్చబడింది ఆరవది తేళ్లతో ఏడవది మిడతలతో ఎనిమిదవది దక్షిణము తొమ్మిదవది ఇనుము పదవది ఉళ్ళు తర్వాత రెండవ పంక్తిహీనుల గు ఆకాశ నక్షత్రములు భూ జంతువులు శీతాకాలము శీతకాలపు గృహము ఎడారిలోని క్రూర మృగములు తేళ్లు బిడినాగులు ఉత్తరము గచ్చపొదలు అడవి గాడిదలు పది ఇంకా ఉన్నాయి నేను చూడలేని చేతిలోన్నాను ఎప్పుడన్నా ప్రభు ఒకవేళ ఆయన కరికరమైన కృప చూపించి దాని ప్రకారంగా బయలుపరిస్తే ఆయన మీకు చూపిస్తామంట గొప్ప చిన్నం ఏ రీతిగా పోల్చబడింది చంద్రుడు గొర్రెలు దూడలు మేకలు సముద్రపు చేపలు లోయలోని గువ్వలు మగశిశువు మిగిలిన శేషము గడ్డి చెట్లు ఇంకెన్నెన్నో ఉన్నాయి మనం చూడలేని మన గ్రూప్ లో ఎంతవరకు చూడలేని ఇవాటి చూసినాం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నాకు టూ థౌసండ్ సిక్స్ లో బయలుపరచబడ్డ ఇవన్నీ విషయాలు నేను టూ నుంచి స్టార్ట్ చేసిన వీటిని చెప్పడం నేను అందరూ చెప్పలే ఎవరికి ఇవన్నీ ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థితికి ఎదగలేవ చర్చ ఎదగలేదు మన గ్రూప్ కూడా ఎదగలేదు నేను కూడా వాటిని క్రాస్ చెక్ చేసుకుంటా ఉన్నాను కంపారిజన్స్ చేసుకున్న ఎంత మటుకు ఇది కరెక్ట్ అది కాబట్టి లేఖనం పరిశోధించామని చెప్పాడు కదా మనప్రభు మనం పరిశోధించాలి అది రీతిగా బ్లైండ్ సర్దుకుంటే వెళ్ళిపోయి బ్లైండ్ గా సువార్ సేవ కాదు పని ఫలించాలంటే ముప్పదంతలు అనుమదంతలు నూరంతలు ఏడు వరకు ముప్పదికే సరిపోతే తృప్తి పడుతున్నాం నేను తృప్తి పడలే అట్లా హండ్రెడ్ అన్న ఆశతోనే పరిగెత్తుతున్నాను హెల్త్ పర్మిట్ చేయకుండా ఎన్ని ఎన్ని సమస్యలు వస్తున్నా ఉద్యోగ కుటుంబ పరంగా అన్ని విధాలుగా అటాక్స్ ఉంటున్నా అయినా కానీ పరిగెత్తుతున్నా పరిగెత్తుతున్నా కొత్త ప్లేసుల్లో పరిగెత్తాలా ఎంతకాలము పాత వాళ్ళతోనే ఉండాలా కొత్త స్థలాలు పోవాలా కొత్త మనుషులతో మాట్లాడాలా కొత్త వాళ్ళ ప్రభు చేద్దకు ప్రభుని పరిచయం చేయాలా వాళ్ళకి ఇవన్నీ నేను చూపించాలా అన్న ఆశ పౌన్లా కాదు పౌలన్నట్టు మీ దానికి రానుపో మీరు నన్ను ధృవీకరించింది అని చెప్పే వాక్యం నేను మీకు ఇంకా చెప్పదు ఇప్పుడు నేను అనిల దగ్గర పోతాను వెళ్ళిపోయా నేను అట్లాగా ప్రయాసమే పడుతున్నా దేవుడి బిళ్ళకి వండింటి చూపించాల అనిలకు సువార్త ప్రకటించాలనే నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా అనిలకి చెబుతుంటున్నాను ఏ హోటల్లో కూర్చున్నా పక్కన కూర్చోడానికి ఛాయ్ అవుతుంటే చెప్పే చుట్టండి పావు షాప్ బస్ స్టాప్లో కూర్చుంటే చెప్పే బస్టాప్ లో నన్ను అడుక్కొని వస్తే వాడిని కూర్చోపెట్టి వాడిని పయసులు ఇచ్చి సువార్త చెప్పాడు బ్రాహ్మణ్ పూజార్లకు కూడా చెప్పాడు సువార్త ప్రతి ఒక్కరికి ప్రభుని తెలుసుకునే వారు అన్యులు వాళ్ళకి సువార్థ చెప్పాలని ఎంతో ఆశనా కానీ దేవుడి నాకు ఇచ్చిన పిలుపు క్రైస్తవులకి ఈ యొక్క చూపించడం కొరకు ఎందుకంటే వాళ్ళందరూ హతసాక్షులు కాబోతున్నారు అందరూ బాధించబోతున్నారు వాళ్ళని హెచ్చరించడం కొరకు ఈ యొక్క పిలిపిచ్చింది దేవున్నా ఈ జ్ఞానం ఇచ్చిన్న కానీ నాకు మటుకు ఇప్పటికి కూడా అనిలకే చెప్పాలన్న ప్రభు ఏసే దేవుడని వాళ్ళు రుదుపరచాల ఆశ మీకు ఎటువంటి ఆశ ఉందో కే తెలవాల ముఖ్యంగా ఇప్పుడు మరికొన్ని చిహ్నాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది గతంలో కూడా నేను మరోసారి చూపిస్తున్నా రెండవ గుంపు రెండవ భక్తిహీనుల గుంపు గురించి మరి ముఖ్యంగా ఈ గుంపులు మారిపోతుంటాయని చెప్పిన అదొక్కటే కొంచెం కష్టము వాటిని జాగ్రత్తగా పరిశీలించకపోతాయి మటు అది గ్రహించం ఎందుకంటే సర్పంని తేళ్లలాగా మారుతుంటాయి తేళ్లు సర్పంలాగా మారుతుంటాయి అవన్నీ రెండు సహవాసం కలిగినవి వాళ్ళు కాబట్టి వాటికి ఒక సహవాసం ఉంది రెండు గుంపులకి కాబట్టి ఈ రెండు గుంపుల సహవాసం ఏంటంటే తేళ్లు సర్పాలకు హెచ్చరిస్తూ ఉంటాయి పోయి పంజే పో పంజే అని కాబట్టి తేళ్లు ఏం చేస్తే సర్పములను సంతోషించడం కొరకు అయిపోయి వాటి పని ముగించొల తేళ్లు సర్పంలోకి చెప్తా ఉంటాయి అది విధానం కాబట్టి వాటి సహవాసం ఆ రీతిగా ఉంటుంది అయితే వీరి సహవాసంలో చిక్కబడ్డ వారే గొప్ప కుడికి ఎడమకు అని ఎందుకు చెప్పిండంటే అది ఇరుకు మార్గం అని ఎందుకు చెప్పిండంటే కుడికి ఎడమకు కుడి ఒక గుంపు ఎడమ గుంపు రెండింటికి మధ్యలో ఇరికిందే ఈ గొప్ప అందుకే అందుకే కుడికి కాని ఎడమగా తిరగకడని చెప్పి ఎందుకంటే ఆ రెండు గుంపులతో సహవాసం చేస్తే నువ్వు కూడా వారి లాగానే తయారై వాళ్ళు శిక్ష వారు శ్రమ నువ్వు అనుభవించక తప్పదు అందుకే ఆ మూడు గుంపులతో సహవాసం లేనిదే 0.1% వన్ పర్సెంట్ గుంపు అదే లక్ష మంది ఎప్పుడు బయట ఉంటారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లోపల సహాసంతో వాళ్ళతో పాటు బిద్దు భోజనంలో పార్టిసిపేట్ కూడా చేయరు ఇక్కడ వాళ్ళ సహాసం నువ్వు కదా వారికి సువార్త ప్రకటించి ఆ గుంపుకి సువార్థ ప్రకటించి నువ్వు బయటకు వచ్చేస్తూ ఉంటాం అవకాశం దొరికితే లోపల నేను ఎట్టి పసులో లోపలికి దీన్ని ఉంటారు కానీ మనం సంతోషిస్తాం ఎందుకంటే ప్రభువు బయట కాబట్టి ప్రభుతో పాటు మనం ఉంటాం ఇప్పుడు ఈసావు గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చూపించేస్తే ఈశావుకి సంబంధించిన విషయాలు ఏంటంటే ఏ రీతిగా అయితే తన బర్త్ రైట్ బర్త్ రైట్ అంటారు కదా ఆయన జన్మ హక్కు జ్యేష్ఠత్వ హక్కు జ్యేష్ఠత్వం బర్త్ రైట్ అంటే జ్యేష్ఠం తన జ్యేష్ఠత్వాన్ని ఏ రీతికైతే యాకోబకి ఇచ్చేసిండో అదే రీతిగా క్రైస్తవులు ఈ రోజు తమ జ్యేష్ఠత్ హక్కును ఇసాను పలకి అది దాన్ని ఈసావు ప్రభావం అంటాం ఏషావు ప్రభావం అంటాం ఇంగ్లీష్ లో ఈసా ఇఫెక్ట్ అంటాం ఏషావు ప్రభావం ఏంటంటే ఏషావు ఏ రీతికి అయితే తన జన్మ తన జ్యేష్ఠత్వపు హక్కుని లేక జన్మ హక్కు అంటాం అంటే నీ ద్వారా దేవుడు తన ప్రణాళికను ఏర్పరచుకోవాల ఎవరైతే తమ జ్యేష్ఠత్వాన్ని అబ్బేసుకుంటారో వాళ్ళంటే అసహించుకుంటాడు దేవుడు నేను ఏషావుని ద్వేషించినట్టు ఎందుకు ఆయన జన్మ హక్కుని అబ్బేసుకుండు కాబట్టి కాబట్టి ప్రథమ ఫలం ఉండులాగిన దేవుడు మనలందరిని సకల జనుల నుంచి కోరుకుంటాడు మనం ప్రథమ ఫలం మనమి మొదటి బిడలం అన్నట్టు రక్షింపబడ్డ మొదటి కుమారులు అన్నట్టు ఈ మొదటి కుమారులు వాళ్ళ జ్యేష్టత్వాన్ని ఎవరికి అమ్మేస్తున్నారు అంటే ప్రకృతి సంబంధమైన ఇస్రాల్ పదలకి ఎందుకంటే ఇస్రాయల్ పదలే పరిశుధ జనంగము మేము కాదు అని చెప్పడమే నీ చేష్ట హక్కుని అమ్మేయడం కాబట్టి ప్రపంచమంతట క్రైస్తవులు ఇప్పుడు ఇది దీన్ని పాటిస్తున్నారు ఎన్నో గుంపులు ఎన్నో తెగలు వీటిని ప్రోత్సహిస్తున్నాయి దీని అర్థం ఏంటంటే క్రైస్తవులు వారి జ్యేష్ఠత్వాన్ని ప్రకృతి సహజమైన ఇస్రాల్ పదలకి ఇచ్చేశారు తెలుసు ఇస్రాల్ అనేది ఆత్మీయమైన చిహ్నమని అది ప్రకృతి సహజమైంది కాదని ఎందుకంటే ప్రకృతి సహజమైంది దేవునికి లేదు రక్త మాంసములు దేవుని పర్లోకరాజ్యాన్ని స్వత్రించుకున్న నేరవాన్ని మొదటి కొంత రాష్ట్ర పద్ధతిగా పందికినా ఇష్ట పావులు అవి రెండు గుంపులు అవి రక్తము మాంసం మొదటి రెండు భక్తిహీనల గుంపులు అయి ఆ ఎట్టింపస్లో పర్లో కానీ పోవు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వారి జ్యేష్ఠత్వ హక్కుని వారికి ఇచ్చేస్తున్నారు ప్రకృతి సాధ్యంగా ఉన్న అయితే నువ్వు నీ జ్యేష్ఠత్వ హక్కుని ఇస్సాల్ పాలకి ఇచ్చేస్తున్నావో ఇస్సాల్ పజలే పరుశుధ వారిని దేవుడి కట్టే ఎక్కువ ఉన్నత స్థితిగా లేవచ్చు అదే విగ్రహారధన ఈరోజు క్రైస్తవులందరూ విగ్రహారధికలు అయిపోయారు ఇస్సాల్పాలకి పరిశుధతని నీ పరిశుద్ధతను నువ్వు పోగొట్టుకున్నావు నీ చేష్టత్వాన్ని నువ్వు పోగొట్టుకున్నావు ఆ రీతిగా పోగొట్టుకోవడం వల్ల నీలో ఏషావు ప్రభావం బయలుదేరింది ఈశావు ఆత్మ నీలోకి వచ్చేసింది అదే కొన్ని సంవత్సర చూపించిన ఈశావు ప్రభావం అనే ఒక అంశం అందులో పౌలు ఆ విషయాన్ని మనకి ఒకసారి చూడండి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం ఎబ్బులు రాసిన పత్రిక రాసిపెట్టుకోండి మీరు తన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారవ వచనం ఒక పూటి ఒక పూట కూటి కొరకు తన జేష్ట తప్పుకు అక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను ఎభిచారి అయినను ఉండునేము అని జాగ్రత్తగా కాబట్టి ఇక్కడ ఇదొక రూపకం కల్వటం పోల్చడం మీలో అన్నాడు కదా మీలో ఎవడైన దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మరిచి కలవాపరచ వలన అనేకులు అపవిత్రులైపోదనేమో అనియో ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి అంటే భక్తిహీను తర్వాత వ్యభిచారి అయినను విగ్రహారది కూడా ఉండుడేమో నీ జాగ్రత్తగా చూచుకోని జాగ్రత్తగా చూసుకోమన్నాడు అయితే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోని కన్నీళ్లు విడిచిచ్చు కోసము శ్రద్ధతో వితీరను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుతుంది కాబట్టి ఈశావు ప్రభావం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యేష్ఠతకు హక్కు దాపేస్తుంది ఈ రోజు ఎన్నో ముఖ్యంగా మీరు చూడండి మలాకి గ్రంథం ఒకసారి మలాకి గ్రంథం బౌపధ్యా కూడా మలాకి గ్రంథంసారి మళ్ళస తిరిగి వచ్చిన మందు అవకాశం ఇవి ధ్యానించిన ముందు మలాకి గ్రంథం మొదట అధ్యాయము మూడు నాలుగు చూస్తాం ఏషావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందును నక్కల పాలు చేసి ఎందుకు ద్వేషించిండో మీకు తెలుసు భ్రష్టత్వము వ్యభిచారం తన జ్యేష్ తప్పు హక్కు నమ్మించి ఎవరైతే జేస్వ తప్పు హక్కును నమ్మేస్తారో వాళ్ళంటే దేవునికి ద్వేషం కోపం కాబట్టి నీకు జేసతపు హక్కునిచ్చిండు ఏషావు యాకోవైతే యాకోబు ఏషావుగా మారిండు వారు వీరు వీరు వారాగుతారు మొదటి వారు కడపటి వారు అగురు వారు మొదటి వారు అగుతారని మనం బ్రహ్మ ప్రవచించి చివరి కాలం కృషిప్పటికీ ఏషావు యాకోకు కావాలా యాకోబు ఏషావుగా మారతాడు ఇప్పుడు యాకోబు ఏషావుగా మారినట్టు మనం చూస్తున్నాం వాళ్ళు భక్తిహీనులుగా అయిపోయినారు కాబట్టి దేవుడు వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు అందుకు తీర్పుగా దేవుడి ఇంటి యో దారంభ కాలం మనం అర్థం చేసుకుంటాం ఉపధ్యాల కూడా చూస్తాం చూడండి ఉపధ్య గ్రంథము ఉపధ్య మొదటి అధ్యాయం ఒకటి అధ్యాయం అది ఉపధ్య ఆరో వర్చనం అనుకుంటాం కరెక్ట్ ఏషావు సంతతి వారి సొమ్ము సోదా వారు దాచిపెట్టిన ధనమంతా పట్టబడను ఏమి ఉండకుండా వాళ్ళు శాశ్వతంగా నిర్మూలించబడతారు నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు ఐదవసరంలో కాబట్టి బొత్తిగా చెడిపో అంటే ఏం చెప్పండి స్టార్ట్ అయ్యి చెడిపోవడం స్టార్ట్ అయ్యి పరిపక్వం చెందడం అన్నట్టు అయితే ఏషాగవ ప్రభావాన్ని ఎవరు అమలు పరుస్తుంది ఈరోజు నేను మీకు చూపించలేదు ఎందుకంటే నా కళ్ళతో నేను చూసినా కాబట్టి చెప్తున్నాను ఆ గుంపులలో మీరున్నారా ఉంటే మీకు ఈ ప్రభావం తగులుతుంది మొదటిదిగా సువార్తికులు సువార్త పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ ఇస్కల్ పదని పరిశుధ పోలుస్తారు దాని తర్వాత సంఘస్తులు దాని తర్వాత బ్రదరి సంఘాలన్నీ పోలిస్తాయి బ్రదరిని సంఘాలన్నీ ఇస్సల్ పదలే పరిశుధ జనకం మేము కాదు అని చెప్తారు నేను మటుకు నేనే పరిశుధ జనకం వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి తిరుగుబార్తన చేసిన వారు నేను రుద్దుపరచుకపోయిన వారు ఎందుకు దేవుడు వాళ్ళని విడిచిపెట్టిండు ఏక్రంథ మైదాధ్యాయుడు ఆరో వర్షంలో చూపించిన నేను ఎండటికి నేను మీ దగ్గరికి రానన్నాడు అమూస గ్రంథంలో చూపించిన ఈ ఎండటికి నేను మీ దగ్గరికి రానన్నాడు ఆయన ఒక్కసారి వాగ్దానం తీసుకురానంటే రానే రాడా వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళని పరిశుద్ధ జనంగా మేట్లడిన రక్తం పంచుకొని పుడితే పరిశుద్ధ జనం అవుతామా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనకు తగినట్లు జీవిస్తే పరిశుద్ధ జనం అవుతామా అది ఈ రోజు మేము ఆటోమేటిక్ గా పరిశుద్ధ చేయడానుకుంటున్నారు అట్లెట్లా ను ప్రవర్తన జంప్తివి ధర్మశాస్త్రాన్ని తిరుగుమార్తనం చేస్తేవి సొంత కుమారుని చంపుతివి అప్పస్తులను చాలా మందిని దేవుడి బిడ్డల్ని ఎంతమందిని చంపుతివి నువ్వు పరిశుద్ధ చేయడం ఎట్లయినావు ఎటువంటి పరిశుద్ధి నీళ్ళు ప్రతి గోత్రికుడు అపవిత్రంగా జీవించట్టు మనం చూడమా ఏ రీతిగా మనం పరిశుద్ధి చెందంగా ఎల్చిక నరపుత్రుడు చూడు కన్నం వేసి గోడంలో విశాల్ పెద్దలందరూ సమస్త చతుస్పాద జంతువులకు దూపం వేసిందా లేదా బంధీనం లోపలపై అంతగా తిరుమార్తనం చేసిన వాళ్ళు వాళ్ళు పరశుధా జనగం ఎట్లైన ఏసులవు తన మరణ భూస్థాపన పునరుదం ద్వారా నిన్ను పరశుధా జనకం చేస్తే నువ్వు ఆయన మరణాన్ని మమ్ము చేసినవు అందుకు నువ్వు నీ చేష్ట తప్పు హక్కుని అబ్బేసుకున్నావు నువ్వు అట్లా ఏషావుతారైనా వినొచ్చు అందుకు తీర్పు దేవుని ఇటు దారైంది స్టార్ట్ అయిపోయింది అది చర్చ మాయమైపోతుంది మొత్తం ఈ మొదటి గుంపు వేషావు గుంపు ఏంటంటే గ్రీడ్ అధ్యాస సంపాదించుకోవాలి ఏ రూపాయి సంపాదించుకోవాలి మనుషుల నుంచి గొప్ప జనం దోచుకోవాలా అనేటిదే వీళ్ళ కానీ రెండవ గుంపు అయిన సర్పముల ఈ మొదటి గుంపుకి శాసనాలు ఇస్తా ఉంటాయి ఇట్లా చేయండి అట్లా కాబట్టి నీ ఒక జ్యేష్ఠత్వపు హక్కుని నువ్వు ఎట్టి పరిస్థితులు అమ్ముకో నేను అమ్ముకోను ఆయన మరణము నీకు జ్యేష్టత్వాన్ని ఇచ్చింది ఆయన ప్రథమ ఫలం నిన్ను ప్రథమ ఫలంలా నేనే ప్రథమ ఫలం నేనే జ్యేష్ఠుణ్ణి కవిష్ఠుని కాదు నన్ను జ్యేష్ఠునిగా చేస్తే నేను దాన్ని ఎట్లా అమ్మేసుకుంటా ఆ రీతిగా జరిగిపోయి నేను పోయిన వారం ఫ్రైడే రాష్ట్రకరమైన హేయ వస్తువు అన్న అంశం ఎంతమంది గుర్తుందో తెలియదు ఆరంభించిన మనం ఫ్రైడే రాష్ట్రకరమైన హేయ వస్తువు ఎంచుకెలిగ్రంథం వివిధ అధ్యాయం గురించి అసూయ ప్రతిమ అసూయనా లేక ఏం ప్రతిమ అది ఏం విగ్రహం రోషమూర్తి రోషం పుట్టించోషమూర్తి రోషం పుట్టించి మూర్తి రోషం పుట్టించి విగ్రహం ఎప్పుడైతే ఇస్రాయల్ పదు నీ కంటే ఎక్కువ పరుశుల దగ్గర నువ్వు ఎంచుతావో వారిని నువ్వు దేవుని కంటే ఎక్కువ ఉన్నత స్థితికి లేవనెత్తుతున్నావు అదే రోషమూర్తి ఇప్పుడు నేను మీకు గోపంగా చెప్పేస్తున్నా హేయ వస్తువు అంటే ప్రపంచమంతటా ఏం చెప్తున్నారు తెలుసా ఇస్రాయల్ పదులు మందిరం కట్టుకుంటారు ఆ మందిరంలో రకరకాల వింత జంతువులని పరిహర్పిస్తారు అప్పుడు గ్రహిస్తారు ఇది నాష్టకరమైన హేయ వస్తువు అది ప్రకృతి సాధకు చెప్తున్న బా వాక్యం కానీ దానిల ప్రవచనము మన ప్రభు జ్ఞాపకం చేసిన మధ్య సర్తనాలు ప్రవచనంలో రాష్ట్రకరమైన ఏ వస్తువు ఎక్కడ లేదు నీ హృదయంలో ఉంది ఎక్కడ నీ హృదయాన్ని వారికి నువ్వు దేవుని కంటే ఉన్నతమైన శుద్ధి ఇచ్చినావు స్థానం ఇచ్చినావు నీ హృదయంలో అట్లా నువ్వు అపువిత్రంగా అయిపోయినావు నీ చేష్టత్వాన్ని అమ్ముకున్నావు ఒకసారి చూడండి గలితీల రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇది సరే మీకు చూపించిన ఐదు ఈ రోజు జరుగుతుంది వాక్యం గళితల పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం మీరు ఇంత అవివేకులైతేరా గళితి సంఘం అది రక్షింపబడ్డ సంఘం ఎందుకు అవివేకులు అయితే మీకు వివేకం అయింది మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణ అవుతారా పరిపూర్ణ అవుతారా ఇది క్రైస్తవ జీవితం రక్షణ ఆత్మకు సంబంధించింది ప్రార్థన జీవితము వాక్యం జీవితము పరిశుద్ధమైన జీవితము ఉపవాస జీవితము ప్రార్థన చేయడం దేవుడికి ఎంత ఆసక్తి కలిగి జీవించడం ఇదంతా ఆత్మ ఇప్పుడు అంత శరణానుసారంగా పండుగలు నియామక దినములు ఉత్సాహకాలం సంవత్సరాలు యానివర్సరీస్ బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ప్రతి దానికి కావాలక పండగ పండగ చేసుకున్నాకొక దినంగా అన్ని డేస్ వచ్చేసింది చెప్పండి ఆత్మలు ఆరంభించి శర్రముల పరిపూర్ణమవుతారా శర పరిపూర్ణమైతే శర్రం నాష్టమైపోతుందే ఆత్మలో పరిపూర్ణమైతే ప్రభు సరిది పోతుంది కష్టం కదా ఈరోజు చర్చ్ అట్లా తయారైపోయింది ఈసావు ప్రభావము చివరికి ఎక్కడికి దారి తీసిందంటే యూధా విధానానికి దారి తీసిందని వ్యక్తి గతంలో ఎంతమంది జ్ఞాపక ముందు యూధా విధానం చెక్ చేసుకోండి పండగ అంటే యూధా విధానం యూద ఏ రీతిగా జీవించిండో ఆ రీతిగా జీవిస్తారు ఈ గుంపు మొదటి గుంపు తేల్ రెండవ గుంపు సర్పం కాబట్టి యూద విదానం ఏంటంటే ఏ రీతి అయితే మన ప్రభుని సర్పంలోకి అప్పగించిండో లేక యాజకులకు అప్పగించిండో అది తిరిగి రాబోతుంది మళ్ళా అది మనం ఎక్కడ చూస్తామంటే ఐదవ బూర ఊదినప్పుడు చూస్తాం సో ఇవి మీరు జాగ్రత్తగా రాసుకోండి ఐదవ కూరలో చూస్తావు యూదా విధానం ఏంటంటే ఈ తేళ్లు విడతలు ఇవి ఏం చేస్తాయి అంటే గొప్ప జనాన్ని మోసగిస్తాయి అంత మోసంతో ఈ రోజులు ఉంటుంది ఐదవ కూర తేళ్లు మోసగించి గొప్ప ఆరవ కూరకు వచ్చేటప్పటికీ సర్పములకు అప్పగిచ్చేస్తాయి సర్పంలు ఏం చేస్తే వీళ్ళని కాటేసి చంపుతాయి ఆరవ బూర అంతా మరణానికి సంబంధించి అందరు చనిపోతారు గొప్పచడం అందరు చనిపోతారు ఆరవ బూరలో కానీ అప్పగించే విధానం మటుకు ఐదవ బూర నుంచి స్టార్ట్ అవుతుంది అప్పగించినందుకు సర్పంలు ఏం చేస్తాయి తేళ్లకి బహుమానం ఇస్తాయి విస్కర్యోధి యువత ఎట్లయితే సంపాదించుకున్నాడో ఏం సంపాదించకుండా మీకు తెలుసు ముప్పై వెండి నాణులు కదా అంత సంబంధించి కాబట్టి గొప్ప జన్మకు మన ప్రభు స్థానంలో నిలబడుతున్నాయి ఆయన ఏ రీతిగా అయితే మరణించబోతుండో వీళ్ళందరూ ఆ రీతిగా మరణించబోతున్నారు అందుకే ఇది ఎప్పుడు నెరవేరుతుందంటే లూకాసు వార్త ఇరవై అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేసింది చూడండి ఒకసారి లూకాసు వార్త అధ్యాయం పదహార వచనం లూకాసు వార్త ఇరవై అధ్యాయము పదహార వచ్చంలో చదువుతాను చూడండి మీ విరోధులందరూ ఎదురాటకును కాదకును వీలు కాని వాకును జ్ఞానమును నేను మీకు అనుగ్రహితును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపితురు చంపిస్తారు చంపిస్తారు నిష్కర్యోత్ యూత ఈశ్వరుని ఎట్లా కూడా చంపిస్తారంట ఎవరు వీళ్ళు గుంపులు ఈ ఎవరుంటారు తల్లిదండ్రులు ఉంటారంట సహోదారులు ఉంటారంట బంధువులుంటారంట స్నేహితులుంటారంట అంటే వీళ్ళని ఎవ్వరూ నమ్మలేవన్నట్టు ఇస్కరియో తీద పక్క నుండి కాటేశాడు తేళ్లు అట్లనే ఈ తేళ్ల గుంపు గొప్ప జనాన్ని కాటేస్తారు శ్రమ ఐదవ బూర ఊదినప్పుడు నా నామం దివి తను మనుషుల అందరి చేత ద్వేషింపబడతారు ఇదైతే మన నా లైఫ్ లో ఎప్పుడు నెరవేరుతాం నా చేత సహాయం పొందుకున్న అద్వేషిస్తూ ఉంటాడు చేత నా ద్వారా జీవితం నిలబడిన వాడు నిలుపున వాడే నన్ను ద్వేషిస్తా ఉంటాడు తిని తిండిలేని స్థితిలో లేవనెత్తిన వాడే నన్ను ద్వేషిస్తా ఉంటాడు ఇవి నెరవేరుతాయి నేనేదో నా గురించి నేనేదో అయ్యో పాపమ్మని చెప్పుకుంటలేను నేను నా గురించి వేస్ట్ అది చెప్పుకొని కూడా నేను ఇది నెరవేరుతుందంతే ఎవరైతే నా ద్వారా సహనం పొంది అభివృద్ధిలోకి వచ్చినట్లో వాళ్ళే నన్ను ద్వేషిస్తారు ఈ రోజేనే కాదు గతం నుంచి చెబుతున్నాను అయితే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ వాక్యం నెరవేరుతుంది నా జీవితంలో మరో ఆ ప్రభు చెప్పిండు ఆయన ఆయన జీవం ఆయన చెప్తే కసగా నెరవేరాల్సింది ఇది ఒక ప్రవచనం ప్రవచనం లైఫ్ లో నెరవేరింది ఉంది నెరవేరుతుంది కూడా భవిష్యత్తులో బయటికి మెచ్చుకుంటారు ఆయన కళ తిట్టుకుంటారు అందుకే నేను ఎందుకు వాటికి ఫ్రీగా సర్వీస్ చేయాలా పైసలు తీసుకొని చేస్తే వాడు తిట్టుకుంటున్నాను ఫ్రీగా చేసినందుకే కదా వాటికి నేను చులకన ఎంతైనా కొన్ని లక్షల డబ్బు నేను లెక్కేసినాను ఒకసారి లెక్కేస్తే అందాజగా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు నేను పోగొట్టుకున్నాను నా లైఫ్ లో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అట్లు ఇచ్చేసిన ఫ్రీగా సరే నేను అనేది ఏంటంటే ఇవన్నీ నా జీవితంలోనే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుతూ కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ తిరిగి నెరవేరుతున్నాయి నీ లైఫ్ లో ఈ రోజు నువ్వు అనేది కాబట్టి యాజకులు శాస్త్రులు పరిశైలు సర్పముల స్థితిలో ఉన్న వచ్చి గొప్ప జనాన్ని ధృణీకరిస్తున్నారు ఎప్పుడైతే గొప్ప జనము మేమే నిజమైన ఇసరాలని క్షమాణ కాలంలో గుర్తిస్తారో అప్పుడు వీళ్ళ మరణం స్టార్ట్ అవుతుంది అంతవరకు వీళ్ళు ఇట్లానే ఉంటారు అయితే ఇక్కడ మీరు ఒక సూచల్సిన సూచన ఏంటంటే చిహ్నం ఏంటంటే పొంతి పిలాత్ ఆయన కూడా ఉన్నాడు కదా పొత్తి పిలాత్ వాళ్ళ పొత్తి పిలాతు ఏంది అనేది గవర్నమెంట్ కి సాదృశ్యం సర్పములు తేళ్లు ఈ గొప్ప జనాన్ని పొత్తి పిలాతుకు అప్పగిస్తాయి ఇవన్నీ చూస్తాం మనం మురళ తీర్పులో కాబట్టి రోజు గవర్నమెంట్ సిస్టమ్ పోలీస్ సిస్టమ్ కోర్టు సిస్టమ్ న్యాయాధిపతులు వీళ్ళందరూ పొత్తు పిలాదికి సాదృష్ వీళ్ళందరూ కలిసి గొప్ప జనం చెప్తారు అరెస్ట్ చేస్తారు నేను చూపించి వాకేంటి గు బబ్లోర్కి సంబంధించిన విషయం ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా గురించి మాట్లాడు బబులోనే మూడు గుంపుల్లాగా తయారైందని మాట్లాడు నిర్వీయా గ్రంథము యాభై అధ్యాయం ఈ విషయం మనం ఆరంభిస్తాం దాని తర్వాత ప్రకటన గ్రంథంలో ముగిస్తుంది బబులోను బూడుగా విభజిపమన్నట్లు నిర్మయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనం చూడండి నాకును నా దేహం చేయబడిన హింస ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎవరు మాట్లాడుతున్నారు నాకును నా దేహం చేయబడిన హింస బబులోని వీధికి ప్రతీకార రూపంగా కాబట్టి దేవుడు మాట్లాడుతుండే ఇది ఆయన దేహమే దేవాలయం కదా క్రైస్తవ సంఘమే కదా కాబట్టి ఈ మగులోడు దేవుని దేహానికి హాని చేసింది కాబట్టి అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు మొదటి రెండు గుంపులు మూడవ గుంపుని ఏరీతిగా మరణానికి అప్పగిస్తున్నాయి స్టేళ్లు చంపిస్తున్నాయి చంపవు కాటేస్తాయి కానీ చంపేంటే సర్పమే ఎందుకంటే సర్పంలో విషగుంటది కాబట్టి కానీ కాటికి చలిచిపోతాయి అన్నట్టు అయితే అవి డైరెక్ట్ చంపకుండా ఏం చేస్తాయంటే గవర్నమెంట్ సాహాబ్ తీసుకొని చంపిస్తాయి అందుకే మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు హనీ కే హనీ జాన్సన్ కేసు ఇట్లాంటి కొంతమంది క్రైస్తవుల మీద కేసులు వేస్తారు ఇవి టెంపరీ కేసెస్ ఇవి కానీ ఇవన్నీ బాటగా జరిగే కేసులు పోలీస్ టేక్ పోలీస్ కేసెస్ లా లికించి జై కోర్టు తీసుకపోయి కోర్టు నుంచి జైలు వేస్తారు పొంతి పిలాతు రోల్ అందంటే అది కదా పొంతి పిలాతు అనిలుడు వాడుకుంటారు చర్పంలో తేలి ఇవి ప్రకృతి సహజంగా నెరవేరుతున్నాయి ఆత్మీయంగా నెరవేరుతున్నాయి ఇప్పుడు చూడండి నాకు నా దైహ్య ప్రకృతి చేయబడిన హింస బబ్లోని మీదికి ప్రతీకార రూపంగా దిగును గాక అని సియోని నివాసి అనుకొనుడు నా ఉసు దేశ నివాసులకు తగలను గాక అని ఎరుసలేము అనుకును సియోను ఎవరు ఎరుషలేము ఎవరు ఇక్కడ ఒక చిహ్నాన్ని వినండి నీకు చూపిస్తున్న బబ్లో సంబంధించి కల్దేలున్నారు బులోనులు ఉన్నారు కాబట్టి బబ్లోను ఇక్కడీ మనం ఏడా చూస్తున్నాం ఐదవ పూరలో ఆరంభమైతుంది బబులోను నాశనం కావడం ఐదవ పూరలో ఆరంభమై ఏడవ గురట వచ్చేటప్పటికి సంపూర్ణంగా నిర్మానుషమైపోయి నిశబ్దంగా మారుతుంది ఏ శబ్దం ఉండదు అరగంట సేపు నిశ్శబ్దం అది చూపిస్తే వారం ఐదవ పూరలో ఆరంభమవుతుంది బబ్లోను మీదికి శిక్ష అది ఏడవ పూరకు వచ్చేటప్పటికీ నిశ్శబ్దంగా ఎంత భూకంపం అని నేను మీకు ఒకసారి చూపించింది పెద్ద భూకంపం జరుగుతుంది అది కాబట్టి గొప్ప జన భూమికి సంబంధించిన వాళ్ళు కదా భూనివాసులు కాబట్టి భూమి కంపించిన వీళ్ళందరూ కంపిస్తారు అన్నట్టు అంత శాశ్వతంగా మొదటి రెండు గుప్పలు కూడా శాశ్వతంగా నాకాకపోతాయి అందుకే మనం చూస్తాం బొమ్మలోను కూలిని కూలను ఆరేసి చూడండి సార్ చూస్తాం మనం ఈ వాక్యము ప్రకటన గ్రంథం పదహారులో చూస్తాం దానికంటే ముందు యేష గ్రంథంలో కూడా చూస్తుంది సేమ్ రింకెట్ అవుతుంటాయి పాత నిబంధన కాలంలో చూపించబడ్డ వాక్యము కొంత కాలం కూడా తీసుకొని వస్తాడు దేవుడు అందుకే మొదటిదిగా ఏష గ్రంథాలు చూస్తాం దాని తర్వాత ప్రకటన గ్రంథం చూస్తాం ఏషగ గ్రంథపు ఇరవై ఒకటవ చూడండి యేష గ్రంథపు ఇరవై ఒకటవ అధ్యాయపు పదహార ఆరో చూడాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీవు వెళ్లి కావలి వారని నిర్మింపము అతడు తన కాను కనబడిన దాన్ని ఇది మన పాత రికార్డింగ్స్ ఉంది కావాలి వారికి సంబంధించిన వాక్యము కాబట్టి లక్ష నలభద్ నాలుగు వేల మంది కావాలి వారు ఈ చిహ్నం అర్థం చేసుకోవాలా తర్వాత రౌతులకు సంబంధించినవి గాడాలకు సంబంధించినవి ఇవన్నీ మనం చూస్తాం ఒంటలకు సంబంధించినవి ఇవన్నీ అక్కడ రికార్డింగ్స్ లో అది నేను మీకు ఇప్పుడు చూపించాను అంత డీటెయిల్ గా రికార్డింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు ఆశ ఉంటే అక్కడ పోయి ధ్యానించచ్చు మీరు కానీ తొమ్మిదవ వచనంకి వచ్చినప్పటికీ చూస్తాం మనం ఇదిగో జతలు జతలుగా రౌతల దండు వచ్చిచున్నది అని చెప్పారు బబులోను కూలేను కూలేను రెండు సార్లు వింటున్నాం కదా బబులోను కూలేను కూలేను దాని దేవతల విగ్రహం ఆయన నేలను పడదోసి బుక్కలు బుక్కలుగా విరగొట్టి ఉన్నాడు అని చెప్పుచు వచ్చాడు అని పదో వర్షంలో మనం చూస్తాను నేను నూర్చిన నా ధాన్యమ నా కాబట్టి కళ్లానికి సంబంధించిన బోధయి చనుమందరచి నేను నూర్చిన నా ధాన్యమా లక్షా నలభద్ నాలుగు వేల మంది సంబంధించిన బోదైంది నువ్వు ఈ లోకంలో ఫస్ట్ నూర్చబడాలా నీ మీద చెత్త అంత పోవాలా అప్పుడే నువ్వు కళ్ళంలో కాబట్టి నువ్వు కళ్లంలో ఉంటేనే పదవచనంలో చెప్పు నేను నూర్చిన నా కళ్ళంలో నూర్చబడిన వాడ ఇస్రాలు దేవుడను సైన్యంలో కతిపోయితే వ్యూహం వలన నేను వినిన సంగతి నీకు తెలియజేయను తెలియజెప్పియును కాబట్టి కళ్ళంలో ఉన్న వాడికే ఇవి అర్థమవుతాయి నేను కేబీపీఎం గురించి మాట్లాడతా లేబీపీఎం పని అయిపోయింది దాని దాని పర్పస్ అయిపోయింది ఇది ఆత్మీయమైంది కళ్ళం కళ్ళంలో నూర్చబడ్డ వాడికి తప్ప ఎవరికి కూడా ఇవి తెలియజెప్పడు దేవుడు నువ్వు నూర్చబడ్డవా లేదా ఇంకా నీకు చెత్త ఉందా నీవి ఇంకా తొక్క ఉందా అది నువ్వు చూసుకోవాలా నీ బాధ్యత అన్నట్టు నీకు ఈ వాక్యాలు అర్థం కావట్లేదంటే నీకు ఇంకా ఉండటే ఈ ప్రవచన అర్థం కావట్లేదంటే నీకు తొక్కగా అది ఒక చిహ్నం ఇప్పుడు చూడండి చివరి వాక్యాన్ని ముగించేస్తుంది చూపించి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం ప్రకటన గ్రంథము పదహార అధ్యాయము పంతొమ్మిదవచ్చును ప్రకటన గ్రంథము పదహార అధ్యాయము పంతొమ్మిది అవచ్చును ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగంలాయను చూడండి ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగంలాయరు ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగాములాయరు అన్యజన్ల పట్టణంలో కూలిపోయను తన తీక్షణమైన ఉగ్రతయను మద్యమిగల పాత్రను మహాబములోనకు ఇయ్యవల్లని దానిని దేవుని సమూహమంతు జ్ఞాపకం కాబట్టి దేవుని సర్లేదు జ్ఞాపకం చేయబడింది ఎవరి జ్ఞాపకం చేశారని నేను చూపించిన మీరు వెతుక్కోండి ఎవరై గుంపు ఇది ఒక స్పెషల్ గుంపు పురాతనమైన వక్తలు ఇలా వీళ్ళందరూ దేవుడి సరిలో జ్ఞాపకం ఇది టైం వచ్చేసింది ప్రవ్వా మీరు జ్ఞాపకం చేయమన్నారు ఇబ్బంది జ్ఞాపకం చేస్తున్నాం బబ్బులోనికి ఇవ్వాల్సిందే ఇది అది కూలాల్సిందే చూడండి దాని తర్వాత పద్దెనిమిదవ అధ్యాయము ప్రటం గంధము పద్దెనిమిదవ రెండవ వచ్చినం అతడు గొప్ప స్వరంతో ఆర్బాటి ఇచ్చి గిట్లా వేరొక దూత మరి ప్రపే మహాబబులోను కూలేను కూలిపోయాను కూలిపోయాను కూలిపోయాను మీరు ఇలా విచిత్రు యశగ్రంథంలో ఒకటి చూసినా కదా మనం ఇరవై ఒకటవ అధ్యాయం ఆరవచనంలో అక్కడ ఏముంది కూలేను కూలేననుంది ఇక్కడేముంది కూలిపోయాను కూలిపోయానుంది అక్కడ ఆరంభమైంది ఇక్కడ ముగిస్తుంది ఇది నువ్వు చూడాల్సింది నీ కళ్ళతో కూలడం స్టార్ట్ అయింది ఇక్కడ కూలిపోయింది మొత్తాన్ని వీరాజ్ బబులోని ఎక్కడుంది ఇక్కడ లేదు కదా వీరాజ్ లేదు ఇది ఆత్మీయమైన బబులోను పతపరగడ క్రైస్తవ జీవితం ఎందుకు ఎందుకు కూలిపెట్ ప్రతి దయ్యములకు నివాస స్థలం కాదు లోపల దయాలను పూజించారు కదా పాత నిబంధనలు ఈ రజు కూడా అంతే కదా పాసాలను పూజిస్తుంది రకరకాల మనుషుల కల్పితాలు దయ్యంలో బోధ భూతంలో బోధ మనుషుల కల్పన కథలు ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రములు చూడండి ఇవన్నీ విషయాలు మనం అనేక గతంలో అందుకే మీరు తిరిగి తిరిగి ధ్యానించండి అంతగా నేను ఈరోజు విశదీకరించిక మీదట కానీ క్లుప్తగానే చెప్తున్నాను ఇవి జ్ఞాపకాంతంగా మీకు అంత సన్నిధిలో మీ దగ్గర తీసుకొచ్చినాయి కాబట్టి వీటిని తిరిగి తిరిగి ఆ విషయాలు గ్రహించడం మరికొన్ని సూచనలు నేను వచ్చారో చూపించేసి ఎనిమిదవ ధ్యాన్ని నేను ఆరంభించేస్తాను ప్రభు పరశు జరగు తండ్రి మీ మంగనాలనైనా మీ దగ్గర ఆలస్యం పెంపుర మీ ప్రియులు ధ్యానిస్తున్నారనైనా ఇటువంటి టైం ఇంకొకటి ఉండకపోవచ్చు మా లైఫ్ లో కానీ మీరు మహించినందుకు మీకు ఎంతో మదనం వీటన్నింటి జాగ్రత్తగా పరిశీలించే చదువుకోల ప్రభావ ఒక పరీక్షకి సిద్ధపడినట్లు చదవాల ప్రభా అట్లా చదవలే క్రైస్తవులు అందుకన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళ లైఫ్ లో మేము అట్లా కాదు ప్రభావ యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధంలో మేము ఉండబోతున్నాం గొప్ప జనాన్ని విజేతకు నడిపించడం కొరకు వ్యవసాయతన శక్తులతో పోరాడుతున్నాం ఇందులో మేమే విజయం కుదుతాం ఎందుకంటే పరమ మీరు ఆ విజయని పొంది మా చేతిలో పెట్టారు శత్రు బలవంతట మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు సర్పాలని తెలను తొక్కుటకు అధికారం ఇచ్చినారు వాటిని మేము బాబాలు పరుస్తున్న దీక్షను వాడి బోధని అసహించుకుంటున్నారు మనుషుల బోధ భూతముల బోధ దయ్యముల బోధని తొక్కివేస్తున్నారు మీ బోధతో మేము గొప్ప జనం ప్రజల నింపాల ప్రభు అందుకొరికి మీరు మమ్మల్ని ఇంకా బ్రతికింపజేసినారు మీకే రాత్రి మాకు చింత దించేయండి స్వసత మీకు తెచ్చే జాగా సహాయపడదు తిరిగి మీ సరిజుల భద్రములాగా నడిపించేసు మన ప్రభుత్వ కృపార్ సమాధానం నడిపి మనందరికి సదాకాలంతో ప్రెసిడెంట్ అన్నీ ఫ్రెష్ ఫ్రెష్